చాలా వేదాంశంగా నాకు ఎందుకు రావు విలోని విశేషములన్నకు ఆలోచించు చాలా వరకు వచ్చా ప్రశ్నలు చేత ప్రబలం ఏదో వచ్చు కూడా ఉపదేశించాను కను నాకెందుకు నేను ఏంటి చేయాల్సింది దేవుడు వారి యొక్క ఆత్మానుసారంగా ఏం చెప్పారు చేయాలి నేను అసలు నేను అవసరం స్వామి ఏం చేయమంటారో చదవించవలసిందన్నా అట అరే మనకు సర్వైనటువంటి సర్వ సైన్యాన్ని అవతూ కూడా ఆయుధం చేయద్దానికి చేశాడు సమయంలో వెళ్ళిపోయింది చారులు పోయి చెప్పారు అర్జునులకి అయ్యా సమర్ధనుడు గుర్రాన్ని పెట్టేశాడు అనే వరకు బల్లు అందట స్వామి అసలు లేదా ఉన్నాడుగా స్వామి ఏమిటి పట్టినటువంటి తర్వాత యొక్క బలం తమరు ఎరైన వాళ్ళు లేవు కదా ఈ లోకముల ఏంద్రు ఏమిటి కొంచెం చెప్పండి ఇదే వచ్చిందా వచ్చింద లు అవ్వచ్చు అలకాపురనాథుని నోవచ్చు ఆ వేల పరాక్ర మక్షులకు వేలుకు రేమి చేశువులకు చేతులై నివచ్చు ఎత్త పాపాలు అగ్రా కాలుని అల్వచ్చు ధర్మరాజు చేస్తే ఏం తోచు అలాసుకోవచ్చు కువేదు చేస్తే ఏం పోవచ్చు ఎంపికవచ్చు ఒక పని మూడు కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు చేస్తే చేన్ని ధరించు వచ్చే సాంపత్సవాన్ని ఓడించే ఓడిపోవచ్చు ఈ రాజుని రాధు ఎట్టు కుమారుడైనటువంటి పాంధ్యుడిని దీంతో సాధ్యంగా కయాలడు అందరితో గీసామనుకున్నారే ఇంకా ఇట్లాంటి వాడుకోవడం అన్నారే జగత్ అంటే పైవా అల్లు కొత్త ఉంటే వచ్చేవాళ్ళు కావట్లేరయ్య వెళ్తుండరా జగత్తులకు ఉంటుంది <laughs> అందుటులతో సమయం రా ఎందుకు రామే కదే నీకుంటావు అయితే ఎందుకు చూపుతున్నావు అని అంటావా వెనకేసి మన తగుమారో ఆ సి సముద్రంలో ఆ శంఖములు బ స్నానం చేస్తూ ఉంటే గణములుండిపోయే పక్షుల ఎంతో పథకములు తిప్పుతూ ఉంటే చూసే వాళ్ళు అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి అట ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారు యుద్ధం పోదు పోది అందరూ ఒక విష దక్కన అనిరుచిని మూర్ఖం నుంచి ఒక మహత్తరమైనటువంటి డిజార్థుల చేత ఆ అనుభుని పలువుతాడు మేహ పటాట అర్జున యొక్క సైన్యం మీద నిరసంభని యొక్క అంతావలము చేస్తూ ఉన్నాడు అసలు వేస్తు నే కామని చెప్పి మనసు హావా చేస్తూ ఉన్నాట ఒక బాధ అయితే నువ్వు దంతా బలములు నూరు వేలు సజ్జగలుగుతున్నాయి డెబ్బే మాధవా దాని చేతంగములు అనేక లక్షలు పదార్థులు అవుతూ తిరిగిపోతూ ఉన్నాడ ఒక్కొక్క బాణం చేత డవులు నదివచ్చు అతడుగులు ఇలా చేస్తూ ఉంది ఈ ప్రకారంగా సైన్యాలతో కూడా అల్లాడిపోతూ ఉంది ూలనేసి అనుసాలు అనుసాయుడుతను కని కృషికేతం వచ్చి ఎదురబడ్డాట నిమిషాలి ఒక నిమిషమే ఆయనతో యుద్ధం చేసింది కొద్ది పుసత్కములన వచ్చి కొద్ది బాణువులు వచ్చేతడుపుడుకేతుంది హంసకేతను బాహాటోములైదు రూపములన ఎదుగున వచ్చి హంసకేతలు వచ్చాట ఐదు బాణువుల చేత పడుపు చేశాడు యవనా మనస్ నాలుగు చదములన పద ఉన్నోళ యవనా మహారాజ కడు నాలుగు వాణే పైసరాడు కందలెకాశుగములకొలకి చేసి ఏదేలు పలకల కదన మనది గడియో కూడా గనందుండి సోత్రులున్నారట అమృత ఎదురు లేదు ఎక్కడు చూసినా తాదే ఆ సైన్యందు చట్టాలు జట్లా ఉంటుంది పడిపోతూ ఉన్నారు మహాభాషులైనటువంటి ఆగుల పడిపోతూ లేదంటే <laughs> కదా చేత పూర్తిగా అలాగాట అల్లిట్రాడు చేశాడు చేత ఇప్పుడు అందిపోయి సంపేశాడు రసాన్ని పూర్ణం చేశాట గుర్తించి చెప్పిన నువ్వు సరిపోయింది నువ్వు మహాపురాశాడివి అని తీరుడయ్యే రెండోసాడు యుద్ధానికి యుద్ధం ఆహారం లేదు నిద్ర లేదు యుద్ధం అనే ఇది లేదు బోన యుద్ధం రాహులే నాటా ఘట్ ఎక్కడుతయాడు తీసుకుంది అది ఎత్తుకో ఎప్పుడైతే పడిపోయాడో లేరు సంగతమున కేతించను వచ్చేశాడు రాంద్ర ధును ఎదుర్కొన్నాడు కదా చేతును జన్మని తీసు వసించడో తొంగత బహునాల్ సంగమ కేతులైన ినవలీల నించినానుభవీయ చాలా మందిని ైనటువంటి వాళ్ళు నా ఉంటు పరగొచ్చేశావు కానీ ఇహ చల్లదు అలంతుండనే నేను ఎవరు ఎటువాడిను నీకు తెలియదేవో నీలో ఒక విజేత వృంధుని అర్చుంది ఇహ నీ పోలుసు మేము పనిచేయదు అన్నాట అయితే నాకెందుకు తెలియదయ్యా అంతా తెలుసు నీ శౌయము నీ ప్రతాపం తెలుసు నీ పద్ధతి అంతా నేనేమన్నానుకున్నావు పడగొట్టానికి ధర్మ మీద హరితో నిదుర్కొన్న గంగా హరితో నిదుర్కొన్న గంగా సుతున్నగాను వృత్తిపోయిన నిజ ముతనా తిరుగక ఒక గంగా నీ గదులో పరిపోవటానికి నేను ఉంటున్నావు ధర్మాన్ని నిరస్కరించి యుద్ధాన్ని ప్రకటించి వస్తూ ఉన్నటువంటి సుయోధులు యొక్క పక్షములు మీద నేను యోధులు పక్షములు చేసినటువంటివాడు కానీ నేను వృత్తిపో కార్తయ్య వచ్చిన కలశకుడు గారు బ్రాహ్మణుడు తాగుతూ కూడా క్షదించి తిరుగువ చేతున్నవా పలు మంది వలన కాపు రహితులైన కనులు నాడే ముఖ్యం రకం నుండి సాపారే అనేకమైన చాపుల చేత తీర చావు హీనమయ్యి వచ్చినటువంటి ఎక్కడ ఉందనుకున్నావేమో కాదు నీ భుజా చేత నాకు తెలుగుతోన భూమి ఇష్టవంతుడు కాను ఆ శాంతి చేత కింద పడతూ పోయి మీ చేత నరికి చేయనరి తుకున్నటువంటి భూమితో ఉండనుకున్నావా తెలియముల చే నేనున్నాయే శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పాదాల నిన్నులందులున్నాయి భక్తి చేసే యొక్క పాదవులున్నాయా నీవు నా వల శ్రీకృష్ణ దేవునందు భక్తి గలవాద వైద్యూపల ఫల కూడా సగవ భక్తులు అయినట్లయితే నీ బలమంత తప్పవలసింద నాటేవి చెలో ఎలా గుర్తు ఇక లేచిని వాడ పరంపరలు చెత్త స్వాధీనందు కదా ఆ వర్షం ముడుతూ ఉంటే ఎంత ఉందో అప్రచారంగా ఆ పండువు నుండి అడిగినటువంటి యొక్క కానీ లెక్క చేయట ఎవరు తంద్రధన్యులు నరికి వేస్తున్నాయట అర్జును యొక్క బాణువులు అవుతూ నరికి వేస్తూ ఉన్నాడు శరీరం తల్లుడు సూట్లైపోతున్నాయి వాడు వేసిన బాణముల చేత ఈ ఆశ్చర్యమేటి అనేక పర్యాయంలో ఎందుకు జీవించినటువంటి బాణంలో రాత్రి రణరంగము వంగ చేసి ये ये ये तद भूलोमयंत्रछेदनमुनाडु भगवदराति भूपुतुलोली पृथुमेलेत धर्माधीश्वेतिलो गोग्रहनमनाडु कुचोत्तकुलपनति भारतदनुलोकलवेगे नितगे तेनबुंचरत्वेगेन भूपुलीजनवी మంది సూరుల మనీ సము నాకులంది త యుద్ధమునందు ద్రౌపది పరకే వెళ్ళి ఆ స్వయం వరం ఆవిడ మధ్య యంత్రాన్ని ఛేదించేసిన సమయం నందు వెనుటన యొక్క అనేక సమయం నందు దైవ సహించినటువంటి యొక్క బాణవులు ఉన్నవి నాకు పంచలేదేమి దైవ బలం అనట అరే దైవం విరోధమైపోయాడు నాకు దైవం విరోధించినప్పుడు దేవుడు సేవీ చేయలేరట దైవం మహాబలం గలవాడట ఇంకా అజభుజగా విహంగమ పథనం సగో మతి మత్య విలోచ దరిద్రత విహోమతి ఇంకా జబ్బు చెప్ప విహంగ ఆ ఏనుగు నూరు మందినైనా సరే కాస్తదట అబ్బానం పోగొట్టిందంటే అట్లా యొక్క ఏనుగు మావుతీడు ఉన్నాడు ఎట్లా చెప్తే అక్కడ నడుస్తూ ఉందట తప్పును అట్లాంటిది అతడు మానవుడు ఇక ఊతూ ఉంటే ఆడుతూ ఉంది ఏమిటి దైవం వచ్చిన బంధనము గగనం ఉన్న పోయే ఒక పక్షిని బట్టి వేస్తూ ఉన్నాడు సూర్యచంద్రుడు గ్రహణమే ఎందుకు బంధింపబడిపోతూ ఉన్నారట జగత్తులు యావత్తు కూడా బాధింపు చేసేది వాళ్ళే లేకపోవడం అనాంధక అట్లాంటి యొక్క సూర్యచంద్రుడు గ్రహణమే ఎందుకు బాధింపబడిపోతూ ఉన్నారట మటి మతంత విరోధ్య దరిద్రత మతిమూర్తులు అంటే తెలివిల వాళ్ళని అర్థం అక్కాడి యొక్క పండితులు ఉన్నారే దరిద్రతారు దరిద్రులు అవుతున్నారట ఏమిటి ఆ దైవం నాడే మహాబలవంతుడట అక్క నియంత్రిస్తూ ఉన్నారట పండితులకు దరిద్రులు ఏమిటయా కనుక భోజుడు శివాలయంలోకి వెళ్ళాడ వెళ్తే ఒక ఆయన పడుకుని ఉన్నాడు లేకపోతే దేవురయా ఇది అహం కైలోసోసి వారి కైలాసమే సాంహూర్తి వారు ఉంటారే అక్కడ అట్లయితే సాంభూర్తి వారు బాగా ఉన్నారా అన్న అట సాంహూర్తి వారి తగ్గి మీకు ఏంటి ఆయన తచ్చి చాలా కాలమైంది చచ్చిపోయాడు డు మృత్యుంజేయుడే ఆ ఎనసలింగా ఇవన్నీ ఏంటి సచికాలంలోకి శివ శాహృతం భావేతం నీలకి గంగా సాగతం శశికలాగా సర్వజ్ఞత్వం అధిష్టం అగమత్వ మాంతు భిక్షాటం స్వామి మీకు తెలియదా కొంతేమో విష్ణుమూర్తిలో కలిసిపోయాడు కొంతేమో పార్వతి అర్థనాధీశుడు వాళ్ళు కలిసిపోయాడు సగం దేవేం జగతీతలే గురహులు భావ్య జగన్ రఘున్మూలకి ఇంకెక్కడ ఉన్నాడు తరుపు తను అయితే ముందు గంగ ఉండాలి ఆయన ఏమైందండి గంగా సాగరం సముద్రా గురించి ఆయన వెళ్ళిపోయింది అయితే చంద్రుడు ఉండాలి ఆయన నెట్టిని ఆయన ఏమయ్యాడు అంబరం శశికళ ఆకాశానికి వెళ్ళిపోయాడు రోజు చోట్ల మీరు వెళ్ళారా ఆయన్ని నాగాదిపక్ష ఆతలము ఆదిశేషుడు ఉన్నారే మీషణుడు కాదు ఆయన మరి ఆదిశేషుడు ఏమయ్యాడు భూమి వైసానికి ఆయన వెళ్ళిపోయాడు నాగాదిపక్ష ఆతలం సర్వజ్ఞత్వం వశిష్టరత్వ నగమత్వం సర్వజ్ఞుడు వశిష్టుడు అనే తృతులు ఉన్నాయి కాదు మరి అరేమైందయా భిక్ష ఆటను ఆ సమయంలో నేను అక్కడ ఉండేను ఆయన మాకు దేశాయండి ఏమిటి ఇంతకీ సాంహూర్తివాన్ని ఏంటంటే నువ్వు ఆనుహావుడువి నేను భిక్ష ఆడుక్కునేవాడిని అని చేపటానికి అక్కడ పకా పకా నవ్వి సాంహూర్తివాన్ని కూడా సంతవాటయ్యా నేను కొరకు అని అట్లాంటి యొక్క తెలుగుల వారట పండితులు ఒక పండితుడు అదుగారి యొక్క సంస్థానానికి వెళ్ళాడ యాచనకి ఇస్తూ ఉన్నాడు వెళ్తే నాలుగు రూపాయలు ఇచ్చాడు మరి నాలుగు రూపాయలు సాగుగా సాగు రా మళ్ళీ తీసుకోవాలి అని మళ్ళీ వచ్చాట వస్తే గ్రెడి కార్డు అడ్డగించేశాడు ఏమయ్యా ఎంత కాలేదు ట్లాగా అని చూస్తే ఆ ప్రహరీ మీద పెంపులేసి ఉన్నాయి శేస పెంకులు సరే బాని భావం పొట్టుకోదని ఈ ప్రహరీ మీదగా దూపుకున్నాట దూసేటప్పుడు ఈ శేస ఈ చేత చెంప లేకుండా వేసింది తీసుకుపోయి ఈ రక్తం చూసుకుంటానే వెళ్ళి పోయి యాచించాడ అయ్యా పండుతుంది అయితే ఎందుకు కదా ురా కుటుి మయీవతి నాటకాభగాృంగారే స్థితం అయా